నారాయణ హేమచంద్రుడు ఆ రోజుల్లో నారాయణ హేమచంద్రుడు సీమకు వచ్చారని తెలిసింది ఆయన మంచి రచయిత అని విన్నాను నేషనల్ ఇండియన్ అసోసియేషన్కు సంబంధించిన మ్యానింగ్ కన్యాగృహంలో వారిని కలిశాను నేను ఇతరులతో కలిసి ఉండలేనని మ్యానింగ్ కన్యకు తెలుసు నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే తప్ప మౌనంగా ఉండేవాణ్ణి ఆమే ఆయనకు నన్ను పరిచయం చేసింది ఆయనకు ఇంగ్లీషు రాదు ఆయనది వింత వాలకం వికారంగా ఉండే ఫ్యాంటు అలాంటిదే మడతలబడిన మురికి బూడిద రంగు పార్సీ పద్ధతి కోటు ధరించి ఉన్నాడు నెక్టై గాని కాలర్ కానీ లేదు కుచ్చులు గల ఉని టోపీ పెట్టుకున్నాడు పొడుగుపాటి గడ్డం బక్క శరీరం మనిషి పొట్టి గుండ్రని ఆయన ముఖం మీద మసూచి మచ్చలు కూడా ఉన్నాయి ముక్కు కొనతేలి లేదు మొద్దుబారీ లేదు మాటిమాటికి ఆయన చేతితో గడ్డం నిమురుకుంటూ ఉండేవారు నాగరిక సంఘం ఆయన్ను అంగీకరిస్తుందా తప్పకుండా వేలుపెట్టి చూపిస్తుంది మిమ్మల్ని గురించి నేను విన్నాను మీ గ్రంథాలు కొన్ని చదివాను మీరు మా ఇంటికి దయచేయరా అని అడిగాను ఆయన కంఠం కొంచెం బండబారి ఉంది నవ్వుతూ మీ బస ఎక్కడా అని ప్రశ్నించారు స్టోరు వీధిలో అయితే మనం ఒకగూటి వాళ్లమే ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంది నేర్పుతారా నాకు తెలిసేంతవరకు మీకు నేర్పటం ఇష్టమే నా శక్తి కొద్దీ నేర్పుతాను మీరు సరేనంటే నేనే మీ దగ్గరికి వస్తాను అని అన్నాను సమయం నిర్ణయించాం త్వరలోనే మా మధ్య మంచి స్నేహం కుదిరింది నారాయణ హేమచంద్రునికి వ్యాకరణం రాదు ఆయన దృష్టిలో గుర్రం క్రియా పరిగెత్తడం విశేష్యం ఇటు ఉదాహరణలు చాలా ఉన్నాయి ఆయన అజ్ఞానం నాకు బోధపడలేదు నా స్వల్ప వ్యాకరణ జ్ఞానం ఆయన మీద పారలేదు వ్యాకరణం రాలేదనే బాధ ఆయనకు లేదు నేనెన్నడూ మీ వలె స్కూలుకు వెళ్ళలేదు నా అభిప్రాయం వెల్లడించవలసి వచ్చినప్పుడు వ్యాకరణం ఆవశ్యకత నాకు కలగలేదు సరేగాని మీకు బెంగాలీ వచ్చా నాకు వచ్చు నేను బెంగాళ దేశంలో తిరిగాను మహర్షి దేవేంద్రనాథాగూర్ గ్రంథాలు వారికి అనువదించి నేనే ఇచ్చాను ఇతర భాషల్లో ఉన్న మహద్గ్రంథాలని గుజరాతీలోకి అనువదించి ఇవ్వాలి నేను చేసే అనువాదం మక్కీకి మక్కీ ఉండదు భావానువాదం మాత్రమే చేస్తాను నాకు అదే తృప్తి నా తర్వాతి వాళ్ళు ఇంకా సవివరంగా చేస్తారు వ్యాకరణ సాయం లేకుండా గ్రహించింది నాకు చాలు తృప్తోస్మి నాకు మరాఠీ హిందీ బెంగాలీ వచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నాకు కావలసింది శబ్దాల పట్టిగా అంతటితో నాకు తృప్తి లేదు నేను ఫ్రాన్స్ వెళ్ళాలి ఫ్రెంచి నేర్చుకోవాలి ఫ్రెంచి భాషలో మహద్ గ్రంథాలు చాలా ఉన్నాయని విన్నాను వీలైతే జర్మనీ వెళ్ళాలి ఆ భాష నేర్చుకోవాలి ఇది ఆయన ధోరణి భాషలన్నింటినీ చుట్టబెట్టి భృంగివేయాలని ఆయన ఆశ ఇతర దేశాల తిరగాలనే ఆశ కూడా అధికంగా ఉంది అయితే మీరు అమెరికా కూడా వెళతారా తప్పక వెళతాను ఆ కొత్త ప్రపంచం చూడకుండా ఇండియాకు తిరిగి వెళతానా అయితే డబ్బు నాకు డబ్బుతో పనిలేదు నాకు మీ వలే ఉండవు నేను తినేది నా పుస్తకాలు ఇచ్చే డబ్బు నాకు చాలు మిత్రులు ఇచ్చేది చాలు నేను మూడవ తరగతిలోనే ప్రయాణం చేస్తాను అమెరికా వెళితే డెక్ మీదే ఇది నారాయణ హేమచంద్రుని విధానం ఆ విధానం ఆయన సొంతం అందుకు తగిన మంచి మనస్సు ఆయనకున్నది గర్వం ఏమాత్రమూ లేదు అయితే ఆయనకు తన శక్తి మీద మోతాదుకు మించిన విశ్వాసం ఉందని నా అభిప్రాయం మేము రోజూ కలిసేవాళ్ళం మా పనుల్లో కొంత పోలిక ఉంది మేమిద్దరం శాఖాహారులం తరచు మేమిద్దరం ఒకే చోట భోజనం చేసేవాళ్ళం ఇంట్లో సొంతంగా వండుకొని నేను కాలం గడుపుతున్న రోజులవి వారానికి పదిహేడు షిల్లింగులు మాత్రమే ఖర్చు ఆయన గదికి నేను నా గదికి ఆయన అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారం నా వంటకం ఇంగ్లీషు వారి మాదిరిది ఆయనకు ఇది నచ్చదు ఆయనకు హిందూ మాదిరి వంటకాలు కావాలి పప్పు లేనిదే ఆయనకు ముద్ద నేను ముల్లంగితో సూపు తయారు చేస్తే ఆయనకు గుటక దిగేది కాదు ఒకనాడు ఎలా సంపాదించారో ఏమో వేరుశనగ పప్పు తెచ్చి నాకు వండి పెట్టడానికి సిద్ధపడ్డారు నేను లొట్టలు వేస్తూ ఆయన వంటకం తిన్నాను ఈ విధంగా నాకు ఆయన ఆయనకు నేను వంట చేసి పెట్టడం అలవాటైపోయింది ఆ రోజుల్లో కార్డినల్ మ్యానింగ్ గారి పేరు ప్రతివారి నోటి మీద ఆడుతూ ఉంది నౌకాశ్రయంలో పనివాళ్లు సమ్మె కట్టారు జాన్ బరన్స్ గారు కార్డినల్ మ్యానింగ్ గారు పూనుకొని ఆ సమ్మెను ఆపివేశారు మేనింగ్ నిరాడంబర జీవితాన్ని గురించి డిజరాలి మంత్రి గారి అభినందనని గురించి నేను హేమచంద్రునికి చెప్పాను నేనా సాధు పురుషుణ్ణి చూసి తీరాలి అని అన్నారు హేమచంద్రుడు అతడు చాలా గొప్పవాడు మీరెట్లా చూడగలరు తేలిగ్గా చూస్తా దానికి మార్గం చెబుతా నేనొక రచయితను రచయితగా ఆయన పరోపకార పారేణతకు స్వయంగా కలిసి ధన్యవాదాలు చెబుతా అనటం ఒక పద్ధతి నాకు ఇంగ్లీష్ రాదుగనుక నిన్ను దుబాసీగా తీసుకువస్తున్నట్లు కబురు చేద్దాం నేను చెప్పినదంతా చేర్చి ఆయనకు నీవు ఒక జాబు వ్రాయి తెలిసిందా నేను ఆయన చెప్పినట్లు జాబు రాశాను రెండు మూడు రోజుల్లో సమయం నిర్ణయించి కలుసుకోవటానికి అంగీకారం తెలుపుతూ కార్జినల్ మ్యానింగ్ గారు మాకు జాబు రాశారు మేమిద్దరం వెళ్ళాం నేను పెద్దలను చూసేందుకు వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులు ధరించాను నారాయణ హేమచంద్రుడు మాత్రం తన మామూలు దుస్తులే వేసుకున్నారు మామూలు కోటు మామూలు లాగు నేను కొంచెం పరిహాసం చేశాను ఆయన నా పరిహాసాన్ని చిటికలో పరాస్తం చేస్తూ మీరంతా నాగరికత లక్షణాల కోసం అరువులు చాచే పిల్లకాయలు పిరికిపందలు మహాపురుషులు హృదయాన్ని చూస్తారు కానీ పైపై మెరుగులు చూడరు అని అన్నారు మేము కార్జినల్ గారి మహల్లో ప్రవేశించాం అదొక పెద్ద నగరంగా ఉంది మేము కూర్చోగానే ఒక బక్కపలచుగా ఉన్న పొడుగుపాటి వృద్ధుడ వచ్చి కరస్పర్శ కావించాడు ఆయనే కార్జినల్ గారని తెలిసిపోయింది వెంటనే నారాయణ హేమచంద్రుడు అభినందనాలు సమర్పించి నేను మీ సమయం అపహరించాను నేను మీ కీర్తిని గురించి చాలా విన్నాను మీరు సమ్మె కట్టిన పనివాళ్లకు చేశారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అభినందించాలని బుద్ధి పుట్టింది ప్రపంచంలో సాదు సజ్జనుడు దర్శనం చేసుకోవటం నాకు అలవాటు అందువల్ల మీకు ఈ శ్రమ కలిగించాను అని గబగబ అన్నాడు ఆయన గుజరాతీ మాటల్ని నేను ఇంగ్లీష్లోకి మార్చాను మీ రాకకు సంతోషిస్తున్నాను మీకు ఇతడి నివాసం సుఖరం అవుగాక భగవంతుడు మీకు మేలు చేయుగాక అని ఆయన వెంటనే వెళ్ళిపోయాడు ఒక రోజున నారాయణ హేమచంద్రుడు దావతి కట్టుకొని షర్టు తొడుక్కొని నా బస్సుకు విచ్చేశాడు ఆ ఇంటి యజమానురాలు తలుపు తీసి చూడగానే దడుచుకున్నది నేను మాటిమాటికి మకాం మారుస్తూ ఉంటానని వ్రాశాను కదా ఆ క్రమంలో ఈ మధ్యనే ఈ ఇంటికి వచ్చాను మా ఇంటి యజమానురాలు నారాయణ హేమచంద్రుణ్ణి ఇదివరలో చూడలేదు ఆమె తత్తరపడుతూ వచ్చి ఎవరో పిచ్చివాడులా ఉన్నాడు మీకోసం వేచి ఉన్నాడు అని చెప్పింది నేను ద్వారం దగ్గరికి వెళ్ళాను నారాయణ హేమచంద్రుడు నిలబడి ఉన్నాడు నివ్వెరబోయాను ఆయన ఎప్పటిలాగానే నవ్వుతూ ఉన్నాడు బజార్లో పిల్లలు మిమ్మల్ని చూసి అల్లరి చేయలేదా వాళ్ళు నా వెంట పడ్డారు కాని నేను వారి వంక కన్నెత్తి చూడలేదు దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు లండన్లో కొంతకాలం ఉండి నారాయణ హేమచంద్రుడు తర్వాత ప్యారిస్ వెళ్ళిపోయారు ఆయన ఫ్రెంచి భాష కొంచెం నేర్చుకున్నారు కొన్ని ఫ్రెంచి గ్రంథాలని అనువదించడానికి పూనుకున్నారు కూడా ఆయన అనువాదం సరిచూడగలిగినంత ఫ్రెంచి భాష నాకు వచ్చు అందువల్ల అనువాదం ఎలా ఉందో చూడమని ఆయన నాకు ఇచ్చారు అది నిజానికి అనువాదం కాదు భావార్థం మాత్రమే అమెరికా వెళ్లాలనే తన కోరికను కూడా తీర్చుకున్నారు తంటాలు పడి చివరకు డెక్ టిక్కెట్ సంపాదించారు షర్టు ధోవతి కట్టుకొని వెళ్ళటం అమెరికాలో అసభ్యత లక్షణమట ఆయన అవి ధరించి బజారుకి వెళ్ళగా ఆయన్ని అమెరికాలో ప్రాసిక్యూట్ చేశారట తర్వాత ఆయనను విడిచివేసినట్లు గుర్తు